కీర్తన వంద పలు విచారములే పరమాత్మ నీవు నాకు కలవు కలవు ఉన్న కడమలేమిటికీ నీ పారముల చింతం నిబిడమైతే చాలు ఏ పాతకములైన ఏమిషేసు ఏ పార నీ భక్తి ఇంత గలిగిన చాలు పైపై శిరులచ్చట బాదుకొని నిలుచు సురిది నీ శరణముజొచ్చితనంటే చాలు కరుణించిం అప్పుడట్టే కాతువు నీవు సరుస ముద్రలు భుజమలనుంటే జాలు అరుదుగా చేతనుండు అఖిలలోకములు నేరకవేసిన జాలు నీమీది కొక పువ్వు కోరిన కోరికల కొనసాగును మెరతో శ్రీవేంకటేశం మిముగులిచి తినేను ఏ రీతి నుండిన గాని ఇన్నిటాఖనుడను